కీర్తన మూడు వందల రెండు నిలిచిన వాడవు నీవే కాకదైవమా నెలవై ప్రకృతి నేను నీలోని సుమ్మూలము తరీం ఇరువదేను తత్వములుండగాను ఎర్రగని అజ్ఞానా ఎవ్వరు గురీ నిరి చైతన్యమల్లా నీ సొమ్మై ఉండగాను ఎరుక ఒక్కటేగాక ఎవ్వరున్నారేడను ఎన లెక్కలు ఊరుపులు తెచ్చి తెచ్చి ఒప్పించగా ఎనలేని జన్మములకు ఎవ్వరు గురి పునికై బ్రహ్మాండము నీకై ఉండగాను యనసే ఆనందమేకాక ఎవ్వరున్నారీడను అచ్చపు ఉండగా అణువైయుండగా ఇచ్చం కామక్రోధాలకు ఎవ్వరు గురి నిచ్చలు శ్రీవేంకటేశం నీవేలికవైయుండగా హెచ్చేటి దాస్యమే కాకం ఎవ్వరున్నారీడను